ఈ అజ్ఞానం అనే డ్రగ్ వల్ల వచ్చినటువంటి ఒక విడ్డూరమైన దానికి ఏదో పేరుంది హాలిసినేషన్ అంటే ఒక చిత్త విభ్రమంలో మనం జీవిస్తూ ఉంటాం మీరేం చేయాల్సి ఉంటుందంటే మనకున్న అజ్ఞానం అనే డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడం ప్రారంభించాలి నాకు నేను పుట్టేనా పుట్టుకంటే ఏమిటి నేను మరణిస్తానా దేహము నేనేనా నాకు నాకు సుఖం లేదా జీవితంలో నేను సుఖాన్ని వెతికి చంపా డబ్బు పెట్టి కొనుక్కొని తెచ్చుకోవాలా నేను దుఃఖంతో బతుకుతున్నానా నేను భయపడుతున్నాను కదా ఈ భయం అంటే ఏమిటి అని ఈ విధంగా మీరు ఆ డ్రగ్గు వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో అజ్ఞానపర డ్రగ్ యొక్క ఎఫెక్ట్స్ని మీరు పరిశీలించడం ప్రారంభించాలి ప్రారంభిస్తే ఆ రకంగా మీరు ఎంక్వైరీ చేస్తే మీకు ఆ డ్రగ్గుకి యాంటీడోట్ లభిస్తుంది ఆ డ్రగ్ యాంటీడోట్ వీ విల్ గెట్ ఇట్ మీకు రహస్యం చెప్పంటారా పుట్టుక మరణము జీవితము ఆ మూడు ఒక్కటే మూడు వేరు వేరు కాదు ఇప్పుడు ఏ క్షణానికి క్షణం దేహం పుడుతూ ఉంటుంది మరుక్షణంలో నశిస్తూ ఈ పుట్టుకై నశించడానికి మధ్యలో జీవించు మీరు గాలి పీల్చిస్తే లైఫ్ గాలి విడిచిపెడితే డెత్ గాలి పీల్చడం బర్త్ విడిచిపెట్టడం డెత్ ఆ పీల్చిన దానికి మధ్యలో గ్యాప్ ఉంది దట్ ఈజ్ లైఫ్ ఓ మహాత్ముడు ఎవరున్నారో ప్రతి క్షణములో ఓ క్షణం పుట్టింది అది బ్రహ్మదేవుడు ఆ క్షణము ఉన్నది విష్ణువు ఆ క్షణము అంతరించింది శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర మళ్ళీ సైకిల్ తిరుగుతూ ఉంది పురాణ గాథం ఏం చేస్తుందంటే ముగ్గురికి మూడు సీట్లు కుర్చీలు వేసి మూడు తోటలో కూర్చోబెడుతుంది దట్ బికమ్స్ ఏ హ్యూజ్ ప్రాబ్లం బట్ దిస్ ఇస్ హౌ చింగ్స్ సో కాగా అజ్ఞానం చేత బర్త్ డెత్ లైఫ్ అని అలాగే దాన్ని స్ప్రెడ్ బర్త్ లైఫ్ అండ్ డెత్ ఇన్ ఇన్ టైం అలా టైంలో స్ప్రెడ్ చేసి పెట్టారు టైం మిథ్య సత్యం ఏమిటంటే బర్త్ లైఫ్ అండ్ డెత్ ఆర్ వన్ మీరు ఏది కాదో అది నేను అని విశ్వసించి ఇట్లా ఈ అజ్ఞానం చేసుకుని నేను నేను బ్రాహ్మణుడను క్షత్రియుడను పంజాబీని మద్రాసిని తండ్రిని కొడుకును అని పలానా వర్ణం వాడిని పలానా వర్గం వాడిని అని ఈ విధంగా వీడి యథార్థ స్వరూపము ఏది కాదో అది వీడు విశ్వసించేట్లా ఈ అజ్ఞానం అనేటువంటి డ్రగ్ చేస్తుంది ఆ డ్రగ్ యొక్క ఎఫెక్ట్ మీరేం చేయాలంటే ఒక వర్కింగ్ ప్రెమిస్ కింద సాధనకి ఒక స్టార్టింగ్ పాయింట్ ఒక వర్కింగ్ ప్రెమిస్ అదేమిటో తెలుసునండి మీకు దేహము ఇంద్రియములు మనస్సు ఏ స్టేటస్ని మీకు ఇస్తాయో అది నేను కాదు అండ్ దట్ ఈస్ ది వర్కింగ్ ప్రమిస్ మీరు బ్రహ్మయా మరొకట తర్వాత తెలుసు దేహము ఇంద్రియములు మనస్సు ఇవన్నీ కలిపి మీకు ఏ స్టేటస్ని మీకు ఇచ్చాయో అది నేను కాదు దట్ ఈస్ ది వర్కింగ్ ప్రమిస్ అండ్ ఆ వర్కింగ్ ప్రమిస్ కూడా ఏమిటంటే నేను అజ్ఞానం అనే డ్రగ్ యొక్క ఎఫెక్ట్లో నేను జీవిస్తున్నాను కాబట్టి నాకు దుఃఖం అనుభవానికి వచ్చిన భయం అనుభవానికి వచ్చిన ఈ అజ్ఞానము కారణంగానే ఇవి అనుభవానికి వస్తున్నాయి అండ్ సో వాట్ ఐ అపియర్ టు బీ నేను ఏదని నాకు అనిపిస్తోందో అది నేను కాను అని దట్ ఈస్ ది వర్కింగ్ ప్రొసెస్ దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ మీరు ఆ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి తర్వాత సహనము క్షమ కంగారు లేకుండగా క్విక్ రిజల్ట్స్ కోసం నాకు వెంటనే సాక్షాత్కారం కలిగిపోవాలి అనే క్విక్ రిజల్ట్ కోసం తహతహలాడకుండగా అసలు రిజల్ట్ అనేది కూడా పక్కన పెట్టేసి ఎందుకంటే సాక్షాత్కారము కూడా కల్పిత సంవృద్ధి వచ్చింది సాక్షాత్కారమంటూ యథార్థంగా కొత్తగా వచ్చేది కాదు కల్పిత సంవృద్ధి కారణంగా సాక్షాత్కారము నోటి పెట్టుకోవాల్సి వచ్చింది ఆత్మ సాక్షాత్కారము మీరు ఆత్మస్వరూపులే ఉన్నారు కొత్తగా సాక్షాత్కారం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి అది కూడా కల్పిత సంవృతే కాబట్టి మీరేం చేయాలంటే చాలా సహనముతోటి మీరున్న ప్రస్తుత స్థితిని మీరు గాఢంగా పరిశీలించడం ప్రారంభించాలి మీరు అన్వేషణ చేయాలి ఆత్మస్వరూపాన్ని అన్వేషించాలి అన్వేషించి దాన్ని తెలుసుకోవాలి ఆ ప్రయత్నంలో భాగంగా మీ గురించి మీకు ఎన్ని కల్పనలు ఊహలు ఇమాజినేషన్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ తిరస్కరించాలి ఆ విధంగా మీ ఆదిబుద్ధా అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఆదిబుద్ధా ప్రకృత్యై సర్వే ప్రకృత్యైవ స్వభావత ఏవా మీరు స్వరూపము చేతనే స్వభావము అంటే స్వరూపం అక్కడ అర్థం మీరు జ్ఞానులు అనుకో దృష్టాంతం శంకరుల దృష్టాంతం చక్కటి దృష్టాంతం యథా నిత్యప్రకాశస్వరూప సబిత సూర్యుడు ఏ విధంగా అయితే నిత్య ప్రకాశస్వరూపుడు అంటే కాల రహితంగా కాలాతీతంగా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు ఒకసారి ప్రకాశించడం ఇంకోసారి ప్రకాశించకపోవడం అనేది సూర్యుడికి లేనే లేదు కాబట్టి సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఆది ప్రకాశస్వరూపుడే అలాగే మీరు కూడా ఆదిబుద్ధులు ఏం నిత్యబోధస్వరూపా ఇత్యథ కాబట్టి నేను నిత్యబోధస్వరూపుడను అనే సత్యాన్ని మానవుడు తెలుసుకోవాల్సి ఉంటుంది నిత్యము సర్వకాలములు ఎందు బోధస్వరూపుడే బోధ అంటే జ్ఞానము అదే ఈ జీవుని యొక్క స్వరూపము చూడండి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన మైండ్స్లో మన మైండ్లో ఉన్నటువంటి జ్ఞానము అనే పేరుతో చలామణి అవుతున్న సమాచారము ఇన్ఫర్మేషన్ కల్చరల్ కండిషనింగ్ ఫ్యామిలీ కండిషనింగ్ తర్వాత రిలీజియస్ కండిషనింగ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎంటీ స్టఫ్ దాంట్లో సారము లేదు ఓకే తర్వాత మీ హృదయంలో ఏ ఏ ఆసక్తి ఆసక్తి భయము ఆ బెంగ వరి మొదలైనటువంటి ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్థరహితములు ఏమండి తర్వాత మీరేం చేయాల్సి ఉంటుందంటే ఈ ముందు ఈ సత్యాన్ని గుర్తించాలి నెంబర్ వన్ అంటే మైండ్లో ఉన్నటువంటి జ్ఞానము బుద్ధి ఎందు ఉన్న జ్ఞానం కూడా వేస్ట్ కూడా వేస్ట్ నెంబర్ వన్ ఎందుకంటే నేను కర్తను అనుకుంటాడు వీడు అది వేస్తా యూస్ఫుల్ అది వేస్తుంది నేను స్కాలర్ అంటాడు వేస్తుంది వీడి స్కాలర్షిప్ ఎంతకాలం ఉంటుంది కొంచెం బ్రెయిన్ సెల్స్ వీక్ అయితే స్కాలర్షిప్ పోతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ బుద్ధి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్రామ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేస్ట్ అది హృదయంలో ఉన్నటువంటి ఇమోషన్స్ సెంటిమెంట్స్ అన్నీ కూడా అసందర్భం వాటికేమీ విలువ లేదు సో దది స్టార్టింగ్ పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ మీరు స్టిమ్యులేషన్స్ అండ్ సెన్సేషన్స్ వెంట పడకూడదు స్టిమ్యులేషన్స్ అండ్ సెన్సేషన్స్ వెంట ఎలా ఉంటుందంటే రకరకాలు ఉంటాయి మన సమాజంలో అందరూ వాటి వెంటే పడుతూ ఉంటారు మీరు ఇలా కూర్చుంటే ఏదో ఒక అనాహత నాదం వినబడుతుంది అని హీజ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అనాహత నాదం వినబడుతుంది ఒక ఆయన చెప్పారు అలాగా ఎవరికో చెప్పారు ఈ మధ్యన ఎవరికో చెప్తే నేను చెప్పాను అయ్యా అనాహత నాదం అంటే ఉపనిషత్తుల్లో స్పష్టంగా డిఫైన్ చేశారు మీరు వింటారు శబ్దాలు బయట ఉండే శబ్దాలన్నీ మీరు వింటూ ఆ శబ్దాలు ఎలా ఆహత అదిగో కొట్టాను నేను వచ్చింది శబ్దం అదే ఆహత నాదం అహత నాదమే కదండి ఓం అన్నాననుకోండి ఈ వాయిస్ బాక్స్ని ఆహతం చేశానమాట మీరు శబ్దం విన్నారు అలాగంటి వైబ్రేషన్ ఏం లేని శబ్దానికి అనాహత నాదము అంటారు నాదము ఉన్నా శబ్దమున్నా ఒకటే అనాహత నాదము ఈ అనాహత నాదం వినబడుతుంది ఎప్పుడో నీకు ఎప్పుడు వినపడ్డాంటండి మీరు చెవులు మూసుకుంటే వినపడి సౌండ్ అనాహత నాదమే చెవులు తెరిస్తే వినపడి శబ్దం ఆహత శబ్దం చెవులు మూసుకుంటే ఏమవుతుందండి గుయ్యి మనం వినపడుతుంది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది అది ఇలాగ కొడితే వచ్చిందా ఏది కొట్టలేదుగా వస్తు అదే అనాహతనాదం అలా చాంద్రోజో ఉపనిషత్తుల వల్ల చెప్పారు ఇంకా వేరే అనాహతనాదం ఏమి వస్తున్నావు సరే మూసుకుంటే అయిపోయే అనాహతనాదం ఇంకా దీనికోసం ఏదో అనాహతనాదం వస్తుంది అని దానికోసం నేను వేచి ఉన్నాను చెప్పారు పదేళ్ల నుంచి అటువంటి సెన్సేషన్ కోసం మీరు ట్రై చేయకూడదు తర్వాత శక్తిపాతము ఆ శక్తి అలా అలా దడద పాతము అంటే పండుగ ఆయన నుంచి నాలుగు దడదళ్ళాడుతూ పడిపోతుంది అదో స్టిమ్యులేషన్ దానికోసం తర్వాత ఇంకోటి ఈ భూమధ్యంలో వేలు పెట్టి మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసి మిమ్మల్ని ఉపవాసం చేసిన రమ్మని నాలుగు గంటలో ఐదు గంటలో వెయిటింగ్లో పెట్టి తీరా గదిలోకి తీసుకెళ్ళి కొంత పూజాది చేయించి కొంత హడావిడి చేయించి సాష్టాంగ నమస్కారం మూడుసార్లు చేయించి ఆ తర్వాత ఏమో భ్రూమధ్యంలో వేలు పెట్టి ఇలా పొడిస్తే మీకు ఏదో అయినట్టు అనిపిస్తుంది ఆ భ్రూమధ్యంలో పొడిస్తే అలా అవుతుంది ఏదో అయినట్టు అనిపిస్తుంది ఆ శక్తిపాతం అయిందా అంటే అయిందంటాడు ఇప్పుడు ఇటువంటి స్టిములేషన్స్కి సెన్సేషన్స్కి లేకపోతే నేను వెళ్ళి ఆ క్షేత్రంలో మూడు నిద్రలు చేస్తే నాకు దేవుడు కల్లో కనపడతాడు ఇలాటి వాటికి వేటికి కూడా మీరు ఎదురు చూడకూడదు వాటి ఎందు వేటి ఎందు కూడా మీకు వాల్యూ ఉండకూడదు అప్పుడు ఏమవుతుందో తెలుసునండి నవ్ యూఆర్ కంప్లీట్లీ ఓపెన్ నేను మూడు స్టెప్స్ చెప్పాను ఈ మూడు స్టెప్స్ మీరు ఆచరణలో పెడితే నవ్ యుఆర్ కంప్లీట్లీ ఓపెన్ అండ్ దెన్ మీరు హైలీ సెన్సిటిబుల్ అవుతారు అంటే మీ స్వరూపంలో మీకు అనుభవము ఆ సెన్సిటివిటీ ఉన్నప్పుడే మీకు స్వరూపం అనుభవానికి వస్తుంది అటువంటి సెన్సిటివిటీ ఆ సంవేదనశీలము మీకు అనుభవానికి వస్తుంది అప్పుడు మీకు లోపలి నుంచి మీ స్వరూపము పూర్ణము ఇన్సైట్ మీకు లభిస్తుంది అంతేకాకుండా అరే ఈ పూర్ణత్వము నేను ఎప్పుడూ కోల్పోనేలేదు కోల్పోయేనని భ్రమపడ్డానే తప్ప నేను కోల్పోనేలేదు కంఠగత జామీకరణ న్యాయంగా కంఠం చేసుకుని అదే నా లెక్లెస్ నా దగ్గరే ఉంది నేను ఇంతదాకా అనవసరంగా వెతుక్కున్నాను రాళ్ళు హోమట్లా అది ఎప్పుడూ పోగొట్టుకోలేదు అని ఆ రాణి గారు వీడు ఏమనుకుంటాడంటే అదే ఈ పూర్ణత్వాన్ని నేను ఎప్పుడూ పోగొట్టుకోలేదు ఎప్పుడు నా దగ్గరే ఉంది ఆది బుద్ధా అని ఆ విధంగా అలా చేయాలి అంతేగాని మీరు స్టిములేషన్స్కి సెన్సేషన్స్కి పోయి ఏదో చేస్తే ఏ ఏమీ ఉపయోగం లేదు యూ రిమైన్ వేర్ యు ఆర్ అది అర్థం నిత్యబోధస్వరూపా ఇర్థ సర్వే ధర్మా సర్వ ఆత్మాన అందరూ జీవులు ఇంతే జీవులు అందరికీ ఉన్న పరిస్థితి ఇంతే మామూలుగా కొంతమంది జీవులు రాక్షసులు దుష్టులు కొంతమంది దేవతలు పుణ్యాత్ములు మేము దేవతావర్గానికి చెందిన వాళ్ళము వాళ్ళు రాక్షస వర్గానికి చెందిన వాళ్ళు ఈ ద్వైతులు ఇలా చెప్పుకుంటారు ఈ అద్వైతులున్నారే వీళ్ళందరూ రాక్షస వర్గానికి చెందినవాళ్ళు మనం దేవతా వర్గానికి చెందిన వాళ్ళం అని చెప్పుకొని వాళ్ళేమో మురిసిపోతూ ఉంటారు ఆ రకంగా విడదీసి కూర్చుని ఆ డివిజనే సత్యం అనుకుంటే వాళ్ళకి లభించేది సెన్సేషన్ తప్ప ఆ నిత్యబోధస్వరూపం కాదు వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే దేవతలు కూడా ఆత్మస్వరూపులే రాక్షసులు కూడా ఆత్మస్వరూపులే నేషాం నిశ్చయ కర్తవ్య ఇప్పుడు ఈ జీవులు కొత్తగా నిశ్చయాన్ని ఏమీ చేసుకోనక్కర్లేదు కొత్త నిశ్చయం సో ఎందుకంటే అంటే నిశ్చయం అంటే బుద్ధితోటి కొత్తగా తెలుసుకోవలసినటువంటి సత్యము అలాగ చేయాల్సిందేమీ లేదు ఎందుకో తెలుసునా నిత్య నిశ్చిత స్వరూపా ఇత్యథి స్వరూపము సర్వకాలములయందు బుద్ధ అండ్ లైకంగ్ నిత్య బోధస్వరూపము అని సర్వకాలములయందు నిశ్చితమయ్యే ఉన్నది కొత్తగా నిశ్చయించాల్సింది కూడా ఏమీ లేదు ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే ఆ సంసార బంధం నుంచి విముక్తి ఆ సంతార సంసార బంధం నుంచి విముక్తి ఆ జ్ఞానము అది మనకి దూరంగా లేదు మనకి ఆల్రెడీ మన గుప్పిట్లోనే ఉన్నది మనకు అందుబాటులోనే ఉన్నది మీరేం చేయాలంటే ఆ వివేక జ్ఞానాన్ని ఉద్బుద్ధం చేయాలి మన అందుబాటులోనే ఉండదు దాన్ని మీరు పైకి తెచ్చుకోవాలి దాన్ని వినియోగించాలి మీరు ఓపెన్ మైండ్ తోటి ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఆ సాక్షిభావాన్ని పరిశీలించే లక్షణాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని వినియోగించాలి వినియోగించి దాన్ని బాగా ముందుకు తీసుకువెళ్ళాలి అప్పుడు ఏమవుతుందంటే మీ స్వరూపంలో మీకు అనుభవానికి రాకుండా ఇంతవరకు అజ్ఞానం చేత కప్పు ఉన్న ఆ లక్షణము అజ్ఞానస్వరూపము కాలమునకు అతీతమైనటువంటి ఆ చైతన్యము అవి మీకు క్రమంగా అనుభవానికి వస్తాయి సరైన దిశలో మీరు అడుగు వేస్తే మీకు క్రమంగా అనుభవానికి వస్తాయి యోగ్యంగా శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేస్తుంటే మీ స్వరూపంలో దాగి ఉన్నటువంటి ఆ పూర్ణత్వము తర్వాత బాహ్య విషయాలతో సంబంధం లేకుండగా ఒక ఆనందము ఆ పూర్ణత్వమే ఆనందరూపంగా ఉంటుంది ఒక శాంతి సకల భయములకు అతీతముగా నిశ్చలంగా ఉండడము ఇవన్నీ మీ స్వరూపంలో ఇప్పటికే ఉన్నాయి మీరు కొత్తగా తెచ్చిదేమీ లేదు ఆ జ్ఞానం యొక్క స్వరూపమే ఎట్టింది అది క్రమక్రమంగా మీకు ఇన్సైట్ అంతర్దృష్టి రూపంగా మీకు అనుభవానికి వస్తుంది మీరు ఆ దిశలో అడుగులు వేయాలి ఆ దిశలో అడుగులు వేయాలంటే సో మీకు మూడు స్టెప్స్ చెప్పాను ఆ త్రీ స్టెప్స్ని పాటిస్తూ శ్రవణమనని దుర్ధ్యాసనాలు చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలి నేహ్యమాన స్వరూపా సో అక్కడ ఏముందంటే సర్వే ధర్మా సునిశ్చితనుంది మీ స్వరూపము నిశ్చితమైనదే మీ స్వరూపంలో సందేహానికి తావులేదు ఇది ఇటులనా ఏవం నైవం ఇది ఇట్లు కాదేమో అనే శంకకు బాగులేదు ఎందుకంటే సపోజ్ కొంతమంది అడుగుతారు ఎవరన్నా మీరేమో మేము పూర్ణులమని చెప్తున్నారు ఆయన ఎవళ్ళో చెప్పారు మేము అపూర్ణులము అజ్ఞానము అల్పులము దాసులము కంకరులము ఎందుకు పనికిరాలని వాళ్ళము అని ఆయన ఎవరో చెప్పారు మేము ఇదే అదే తెలియకుండా ఉన్నది మేము ఇటా అని ఆ రకంగా శంకకి విషయం మీరు కాదు అలా కాదండి ఆ శంక మాలో ఉంది అని మీరు ఆ శంకను నెత్తికెత్తుకుని ఆ శంకని మీతో అట్టపెట్టుకుంటే దానికి ఎవడో ఏమీ చేయలేడు కానీ మీరు ఇటువంటి శంకను నెత్తికి మానేసి ఆ ఓపెన్ మైండ్తో కనుక మీరు అప్రోచ్ అయితే మీలో మీ స్వరూపము పూర్ణము ఎటువంటి శంకకు అవకాశమే లేదు ఏమం నైవం ఏవం ఇటులానా నైం ఇట్లు కాదేమో అనేటువంటి శంకకు అవకాశము లేదు ఎముక్షో తథోక్త ప్రకారేణా బోధనిశ్చయనిరపేక్షత ఆత్మాథం వరార్థం ఎం బతి ఎవరికైతే ఈ విధంగా క్షాంతి భవతి క్షాంతి కలుగును క్షాంతి అంటే ఆత్మస్వరూపమునందు సర్వకాలములయందు నిరపేక్షత అంటే నేను పూర్ణుడను ధనము మీకు ధనము యొక్క అపేక్ష ఉందా లేదు ధనము వస్తుంది పోతుంది ధనము యొక్క అపేక్ష నాకు లేదు ఈ ధనంతో నేనేదో కర్మ చేయాలి లేకపోతే నేనేదో సేవా కార్యం చేయాలి అప్పుడే నాకు మోక్షం వస్తుంది అప్పుడే నేను కృతార్థనవుతాను అని వీడు పెట్టుకున్నాడు అనుకోండి వాడు ధనము వేషంలో అపేక్ష కలిగి ఉన్నాడు నిరపేక్షుడు కాదు లేదా ఈ ధనంతో నేను భోగాలను సంపాదించి అనుభవించాలి అప్పుడే నాకు ఆనందం వస్తుంది అంటే వాడు నిరపేక్షుడు కాదు ఈ ధనం అట్టు పెట్టుకుంటే నాకు భవిష్యత్తుకి బాగుంటుంది అప్పుడు కూడా నిరపేక్షుడు కాదు ధనం గురించి కాదు ఇక్కడ పాయింట్ ధనం మీద మీరు సైకలాజికల్గా డిపెండ్ అయ్యి ఉన్నారా లేదా మీరు ధనం మీద సైకలాజికల్గా డిపెండ్ అయి ఉంటే మీకు నిరపేక్షత లేదు సాపేక్షులయే ఉన్నారు అదే బంధం కానీ ఎవడైతే ఈ విధంగా ఉంటాడో మోక్ష కాముడు ముముక్షువు వాడికి నిరపేక్షత సిద్ధించును నిరపేక్షత ప్రపంచంలో దేని మీద కూడా అపేక్ష లేకుండా నేను శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే కశ్చిదర్థవ్యపాశ్రయ అన్నారు ఏదైనా ఒక వస్తువుని పట్టుకుని ఈ వస్తువు వల్ల నాకు ప్రయోజనం సిద్ధించాలి అది సిద్ధించినప్పుడే నేను కృతార్థమవుతాను అని మీరు అనుకుంటే దాన్ని అర్థవ్యపాశ్రయము అంటారు అది జ్ఞానికి ఉండదు ఆ స్థితికే నిరపేక్షత అని పేరు దానికే క్షాంతి అని పేరు అది పూర్ణమైన అది పూర్ణత్వం అదే నిరపేక్షతయే పూర్ణత్వం ఆ పూర్ణత్వం అనుభవానికి రాచ్చుటయే విముక్తి అటువంటి ఆ నిరపేక్షత ఎవరికైతే ఉందో అది ఎటువంటి నిరపేక్షత అంటే సర్వత సర్వదా బోధ నిశ్చయ నిరపేక్షత నేను సర్వకాలముల ఎందు జ్ఞానస్వరూపుడను నా స్వరూపం విషయంలో పితులనా మరియు ఒక విధముగానా అనే శంక లేదు నాకు ఈ సంసారంలో నా పూర్ణత్వం కోసం కానీ నా ఆనందం కోసం కానీ ఈ సంసారంలో దేనిపైన నాకు అపేక్ష లేదు అదండి ఎప్పుడైతే మీకు అపేక్ష లేదో అప్పుడు మీరు ఫ్రీ అయిపోతారు ఆ ఫ్రీడమ్ నుంచే మీకు లవ్ ప్రేమ ఉద్బుద్ధమవుతుంది మీకు అపేక్ష పెట్టుకున్నారనుకోండి మీకు ఫ్రీడమ్ ఉండదు ఫ్రీడమ్ లేనివాడు ప్రేమించలేడు మరి మేమందరం ప్రేమిస్తున్నాం కదా అంటే మనది అది ప్రేమయా లేకపోతే ఆసక్తియా చూసుకోవాలి ఒకప్పుడు కొంత ఆసక్తి ఉంటుంది ఎందుకంటే ప్రేమించాలి అంటే మీకు ఫ్రీడమ్ ఉండాలి ఇప్పుడు సపోజ్ మీ దగ్గర కొంత ధనం ఉందనుకోండి నాకు ఆ ధనం కావాలని నేను అపేక్షిస్తున్నాను అనుకోండి అప్పుడు ఆ డబ్బు మీరు నాకు ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను అప్పుడు నేను మిమ్మల్ని ఎలా ప్రేమించగలుగుతాను ఐ కెనాట్ లవ్ యూ ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ టు లవ్ యూ సపోజ్ ఐ ఇస్తే మీ ధనం నాకు అపేక్ష లేదు మీరిస్తే నేను తీసుకోవచ్చు వేరే సంగతి కానీ అపేక్ష లేదు ఐ మే టేక్ ఇట్ ఐ మే నాట్ టేక్ ఇట్ బట్ ఐఎం నాట్ సైకలాజికల్లీ డిపెండెంట్ అపాన్ యువర్ వెల్త్ అప్పుడు ఏమైపోయింది నాకు ఫ్రీడమ్ వచ్చేసింది ఏమంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించగలుగుతా లేకపోతే ఏమిటవుతుందో తెలిసినా ఆశ్రమాల్లో ఎలా ఉంటుంది ఎక్కువ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది డొనేషన్ తక్కువ ఇచ్చిన వాళ్ళ మీద వీడ మొహం ఇలా ఇచ్చారు వీడు అని అనిపిస్తుంది అసలేమిన వాళ్ళని చూస్తే ఆ తర్వాత మాట్లాడతాను కానీ వై హీట్ అస్ ద అందరినీ సమానంగా ఎందుకు ప్రేమించలేడు ఎందుకో తెలుసినా అది వాడికి ఫ్రీడమ్ లేదు ఫ్రీడమ్ ఉంటే ప్రేమించగలుగుతారు కానీ చాలామంది ఏమనుకుంటారు ఏమిటంటే ఫ్రీడమ్కి ప్రేమకి సంబంధం ఏమిటనుకుంటారు గాంధీ మహాత్ములు బ్రిటిష్ వాళ్ళని ప్రేమించారు ఆయన బ్రిటి బ్రిటన్ వెళ్ళారు ఆయన స్వాతంత్ర్యం గురించి మాట్లాడారు వెళ్ళి అక్కడ మాంచెస్టర్కి వాళ్ళు రమ్మంటే వెళ్ళి మాంచెస్టర్లో వాళ్ళకున్న కష్టాలని ఆయన తీర్చే ప్రయత్నం చేశాడు ఆయన యూనియన్ లీడర్గా ఇదేమిటి బ్రిటిష్ వాళ్ళని ప్రేమిస్తున్నాడేమిటి ఆయన అంటే ఆయనకి ఫ్రీడమ్ ఉంది హీజ్ ఫ్రీ ఇండియాకి ఫ్రీడమ్ కోసం ఆయన ప్రయత్నం చేశాడు తప్ప ఆయనకి ఫ్రీడమ్ ఉంది ఆయనకి ఫ్రీడమ్ ఎప్పుడు పోలేదు అందుకోసమే హీ కుడ్ లవ్ దెమ్ కాబట్టి ఫ్రీడమ్ ఉన్నవాడే ప్రేమించగలుగుతాడు అది నిరపేక్షత అలా ఇంతల్లా నేను ఎందుకు చెప్పానంటే నిరపేక్షత అంటున్నాడు అంటే మనం వీటికి అక్కర్లేదన్నమాట అది నొచ్చుకోవాల్సిందేమీ లేదు దర్ ఈజ్ ది పాయింట్ నిరపేక్షంగా ఉన్నవాడే ప్రేమించగలుగుతాడు చాలా క్రిటికల్ పాయింట్ అది సో అదే చెప్తున్నారు ఈ నిరపేక్షత ఆత్మార్థం పరార్థం వా ఇప్పుడు నా స్వరూపము నిత్యబోధము నిత్యబోధ సర్వకాలముల శుద్ధమైన జ్ఞానము నా స్వరూపము ఏమైనా సందేహం ఉందా లేదు సరే మరి వారి స్వరూపం ఏమిటండి అంతే సేమ్ కానీ వారు మరి అలా ఉన్నారు వారు అలా ఉండడం అదంతా అజ్ఞానం అజ్ఞానము చేత కల్పితమైనది ఏదైతే ఉందో అది వాస్తవంగా లేనే లేదు కాబట్టి వారి స్వరూపము కూడా నిత్య బోధయే మేబీ ఆయన స్వరూపంలో కొంచెం కల్తీ అమనా ఉందేమో లేదు నేను అజ్ఞానిని అనుకుంటే సింగిల్ అజ్ఞానం ఎదుటివాడు అజ్ఞాని అనుకుంటే డబుల్ అజ్ఞానం కాబట్టి అందరూ ఆది బుద్ధులే వారు వ్యవహారంలో వారు సరిగ్గా ప్రవర్తించకపోవచ్చు అది వారు తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ వారు మాత్రం ఆది ఆదిబుద్ధులే అలా ఉండాలి అంతేగాని అద్వైతులు ఒక్కరే సత్యం తెలుసున్నవాళ్ళు ద్వైతులకి వాళ్ళ ప్రారంభం ఇంకా వాళ్ళకేమీ లాభం లేదు అని అనుకోకూడదు తెలుసుకోవాలంటే వాళ్ళు పాపం తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా ఆత్మస్వరూపుడే అని అనుకోవాలి అలాగే ప్రతి వైటీస్ వాళ్ళ ఐడియాస్ తప్పు అది అంగీకారం కాదు కానీ యాజ్ అన్ ఇండివిజువల్ వాడు ఆత్మస్వరూపుడే కాబట్టి ద్వైతి వస్తే మనం ప్రేమగా స్వీకరిస్తాం ప్రేమగా వారికి సేవ కూడా చేస్తాం కానీ ఆయన ఉపన్యాసం చెప్పి మిమ్మల్ని తన పక్షానికి లాక్కుంటానంటే మాత్రం ఆ మాత్రం వద్దు ఎందుకంటే స్వయం కన్ఫ్యూజ్డ్ వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారండి ఇతరులని కన్ఫ్యూజన్లోకి లాగుతూ ఉంటారు తర్వాత మీకు ఇంకొక్కటి చెప్తా మిమ్మల్ని తన వైపు లాగడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తున్నాడంటే వాడు అపూర్ణుడు కనుక మిమ్మల్ని ఉద్ధరించడానికి పనికి రాదు అంతే బాగుంది మిమ్మల్ని తన వైపు లాగడానికి ప్రయత్నం చేయకుండా నిరపేక్షంగా ఉండి మీకు స్వరూపాన్ని తెలుసుకొని చెప్తే ఎస్ యూ కెన్ యాక్సెప్ట్ అలా ఉండాలి ఎనీవే సో ఆత్మార్థం పరార్థంలా మళ్ళీ సవిత దృష్టాంతం దీని మీద ఒక విచారం నేను చేస్తా చూడండి ఏమండి నేను నాకు జ్ఞానం లేదు నాకు ఆత్మ తెలియదు నాకు ఆత్మజ్ఞానం ఇంకా భవిష్యత్తులో ఎప్పుడో వస్తుంది నేను అబుద్ధుడను అని మీరు అన్నారనుకోండి సపోజ్ నేను అడుగుతాను మీరు మీకు ఆత్మజ్ఞానము లేదు అని మీకు ఎలా తెలిసింది మీ స్వరూప జ్ఞానం మీకు లేదు మీ స్వరూపం మీకు తెలియదు అని ఎలా తెలిసింది నిజానికి మీకు మొట్టమొదట తెలిసీదేమిటి మీ స్వరూపమే మొట్టమొదట మీ స్వరూపమే తెలిసి ఆ తరువాతనే మిగిలినవన్నీ తెలుస్తాయి కాబట్టి మీ స్వరూపం మీకు తెలియదు అని మీరు ఎందుకంటున్నారు తర్వాత మీ మీరు ఉండాలక్కడ ఉండి జగత్తుని అనుభవానికి తెచ్చుకోవాలి అప్పుడే జగత్తు యొక్క ఉనికి నిర్ధారితమవుతుంది మీరు లేకుండా మీరు జగత్తును దర్శించకుండా ఉంటే జగత్తు యొక్క ఉనికి నిర్ధారితం కాదు అటువంటి స్థితిలో మీరు జగత్తునంతని ప్రకాశింపజేస్తూ నిలిచి ఉండగా మీరు జ్ఞానము లేనివారు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఇక్కడ జ్ఞానము అంటే తెలివనర్థం ఎరువుక ఈ పుస్తక పాండిత్యం కాదు పుస్తక పాండిత్యం అంటే ఆత్మ కాదు అది బుద్ధది కాబట్టి మీకు బుద్ధిలో మీకు పెద్ద పాండిత్యం లేకుండొచ్చు కానీ మీ ఆత్మస్వరూపమైన జ్ఞానం మీకు లేదా ఎందుకు లేదు మీ బుద్ధిలో ఎక్కువ పాండిత్యం లేదని కూడా మీకు తెలిసింది కదా మీ ఎందుకు తెలిసింది ఆ జ్ఞానస్వరూపం కాబట్టే తెలిసింది కాబట్టి మీ స్వరూపం మీకు తెలియదు అని అనుకోవడము అది పొరపాటు మీరు చూడండి నాకు ఆత్మజ్ఞానం లేదు అని మీరు ఊహించి ఎందుకు అలా ఊహించారు ఆత్మజ్ఞానం మీకు లేదని మీరు ఎందుకు ఎలా నిశ్చయించారు ఎలా నిశ్చయించారు అని అన్న చెప్పమంటారా మీకు ఘటము తెలిసింది అన్న అన్న అన్నారనుకోండి ఏమిటి తెలిసింది ఘటము తెలిసింది అంటే మీరు వల్లబుద్ధి చెప్తారు నాకు ఘటం తెలిసింది అలా ఎందుకు చెప్తున్నారంటే మీరు ఘటాన్ని వర్ణించగలుగుతారు ఈ ఘటము మట్టితో చేసింది ఫలానా రూపం అని మీరు వర్ణించగలుగుతారు దానికి ఒక పేరు ఇవ్వగలుగుతారు ఒక డిస్క్రిప్షన్ ఇవ్వగలుగుతారు అలాగా డిస్క్రిప్షను పేరు ఇవ్వగలుగుతున్నారు కాబట్టి అది తెలిసింది ఇగో ఇటువంటి అలవాట్లో మీరున్నారు మీ స్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు దాన్ని డిస్క్రైబ్ చేయలేరు దానికి పేరు పెట్టలేరు కాబట్టి నాకు ఆత్మ తెలీదు అని అనుకుని మీరు కూర్చుంటున్నారు అర్థమైందండి పాయింట్ కాబట్టి మీరు వర్ణించలేరు కాబట్టి మీ స్వరూపాన్ని మీరు వర్ణించలేరు కనుక ఇతరుల కోసం కాదు మీకోసం మీకే మీకు మీకే మీరు వర్ణించుకోలేరు మీ స్వరూపాన్ని మీరు కాబట్టి నాకు ఆత్మ తెలియదు ఎందుకంటే వర్ణించడం బుద్ధి చేసే పని బుద్ధి ఆత్మస్వరూపాన్ని వర్ణించలేదు మీరు బుద్ధితో తాదాత్మ్యాన్ని చెంది బుద్ధి ఆత్మస్వరూపాన్ని వర్ణించి చెప్పలేదు కానీ బుద్ధి ఘటాన్ని వర్ణించి చెప్పగలదు అదిగో నాకు ఘటమైతే తెలుస్తోంది కానీ ఆత్మ తెలియటం లేదు అని అనుకుంటున్నారు ఈ పాయింట్ ఎలా ఉంది ఎంత సూక్ష్మమైన పాయింట్ అదే ఇక్కడ పాయింట్ మీరు నిత్య బోధస్వరూపులు హౌ డు యూ మిస్ దాట్ దిస్ ఈజ్ హౌ యూ మిస్ ఇట్ ఆ నిత్య బోధ ఎలా ఉంటుందో మీకు మీరు వర్ణించుకోవడం కుదరదు మీరు ఇతరులకు కూడా వర్ణించలేరు కాబట్టి నా దగ్గర బోధ లేదేమో ఎందుకంటే ఏది వర్ణిస్తామో అదే తెలిసినట్లు అని ఒక సంస్కారం మనల్ని నడిపిస్తూ ఉంటుంది తర్వాత నేను ఉన్నాను ఏమండి నేను ఉన్నాను నేను ఉన్నాను అని నాకు సర్వదా తెలుస్తూ ఉంటుంది అంతే కదండి ఐ ఆమ్ ఐ నో దట్ ఐమ్ చనండి మీకు ఎప్పుడైనా సపోజ్ ఐ ఆమ్ నాట్ అనే నేను లేను అనిపించిందనుకోండి అప్పుడు వెంటనే నో నో నో నో దట్ ఈజ్ రాంగ్ నేను లేను అన్నది రాంగ్ నేను ఉన్నా ఎందువల్ల ఐ ఐ నో దట్ ఐ ఇంకా దానికి వేరే ప్రూఫ్ ఏం అక్కర్లేదు ఈయన పూజ స్వామిజీ ఇంకో రకంగా చేస్తారు కానీ ఆయన ఎప్పుడు దాంట్లో ఏదో ఒక చిన్న జోక్ వేసి ప్రయత్నం చేస్తారు ఎన్మ్యూజింగ్గా ఉంటుంది కదా ఐ ఆమ్ అన్నది నేను ఉన్నాను ఇది స్వయం ప్రకాశం కదా ఒక డాక్టర్ గారిని అడిగారు ఎవండి ఆర్ యూ అని అడిగారు Then I'm not, ''Yes I am'. How? You prove? Prove this? When I tell people in the books, ''I am.'' Why you might understand ''My wife and mum can dial us around Suppose I am not, she rez all people all the time and says, I am a woman and produces a lady. ఉన్నవాడికే పిల్లనిస్తాను నాకు పిల్లనిచ్చాడు కాబట్టి నేను ఉన్నాను ఏమంటే అలా చెప్పాల్సిన అవసరం ఉందండి అలా చెప్పాల్సిన అవసరం లేదు పిల్లని చూపించి నా భార్యను చూపించి నేను ఉన్నానని ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను ప్రూవ్ చేసుకోర్లా ప్రూఫ్ అక్కర్లేదు ఏదైనా ఒకటి ఉంటే అదే నేను డాక్టర్ని ప్రూ ప్రూఫ్ చేయాలా అక్కర్లేదా నేను పండితుడను కొన్ని సందర్భాల్లో అక్కర్లేదు టీవీ వాళ్ళకైతే అక్కర్లేదు ఎందుకంటే వా వాళ్ళకి ఏం ప్రూవ్ చేస్తారు మీరు అక్కర్లేదు వాళ్ళకి కానీ ఎక్కడైనా ఒక చోటైనా మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది నేను దాతను ఏంటి ప్రూవ్ ఇచ్చి నేను ఉన్నాను ప్రూవ్ చేయాలండి ఏమీ ప్రూవ్ చేయక్కర్లా బికాజ్ ఐ నో దట్ ఐమండి ఇప్పుడు నేను ఉన్నాను అని మీకు తెలుస్తూ ఉంటుంది కానీ మీరు ఒక్కటి గమనించాలి నేను నా నే నా యొక్క స్వరూపాన్ని నేను వర్ణించలేకపోతున్నాను కాబట్టి నాకు జ్ఞానము లేదు అనేటువంటి ఒక అలవాటు ప్రకారంగా ధోరణి భావన ఏదైతే కలదో అది తప్పు దాని విషయంలో మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు దేనిని వర్ణించగలరో అది మీరు కాదు ఇది గమనించండి నేను నా ఆత్మను వర్ణించలేను కాబట్టి ఆత్మ నాకు తెలియదు అని వీడు కంక్లూడ్ చేసుకున్నాడు ఆ కంక్లూషన్ ఫండమెంటల్లీ రాంగ్ ఎందుకంటే మీరు ఒకవేళ ఆత్మని వర్ణించగలిగితే అది మీరు కానే కాదు దేనిని మీరు వర్ణించగలరు అది మీరు వర్ణ అది మీరు కాదు ఏమండి ఏది మీరు కాదో దానిని మాత్రమే మీరు వర్ణించగలుగుతా ఏమండి ఇక ఆత్మస్వరూపంలో ఎలా ఉంటుందంటే మీరు ఆత్మను తెలుసుకోవడం ఎలా ఉంటుందంటే మీరు ఆత్మస్వరూపులై ఉండుటయే ఆత్మను తెలుసుకోనుట ఇంకా అంతకంటే వేరే ఆత్మను తెలుసుకోవటం అనేది ఉండదు అయితే ఆత్మస్వరూపులై ఉండుటయే ఆత్మను తెలుసుకునుట అంటే ఇదిగో ఇలా ఉంటుంది ఆత్మ అలా ఉంటుంది ఆత్మ అనే ఆత్మని వర్ణించే ప్రయత్నం ఆత్మకొక నామాన్ని ఇచ్చే ప్రయత్నం ఆత్మకొక టైటిల్ని ఇచ్చే ప్రయత్నం చేశారంటే మీరు మళ్ళీ బోల్తా పడిపోయారంటే అంచేతనే సైలెన్స్లోనే ఆత్మజ్ఞానం ఉంటుంది మీరు సైలెన్స్ నుంచి బయటకు వచ్చే ఆత్మ ఇలాగా అలాగా అన్నారంటే అయిపోయిందంటే ఇంకా ఆత్మ కాదు ఇదే మౌన వ్యాఖ్య దక్షిణామూర్తి యొక్క మౌనానికి అభిప్రాయం భగవాన్ రమణ మహర్షి యొక్క మౌనానికి సైలెన్స్ కూడా తాత్పర్యం అదే మీరు సైలెంట్గా ఉండండి అంటే మనస్సులో కూడా ఎటువంటి చలనము లేకుండా సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉన్న ఆ స్థితి ఏమిటి అయాం అయినోదట్ అయాం అదే ఆత్మస్వరూపం అదే నిత్య బోధ దాన్ని నాకు తెలిసినట్టుగా లేదే అంటే తెలిసినట్టుగా ఉండదు అది ఎందుకంటే తెలిసినట్టుగా ఉంది అంటే అది ఆత్మ కానే కాదు నిత్య బోధస్వరూపా కాబట్టి మీరు ఒకటి మీరు అర్థం చేసుకోవాలండి దేనిని మీరు ఇంద్రియములతో గ్రహించగలరో దేనిని మీరు బుద్ధితో భావన చేయగలరో అది మీరు కాదండి ఆ చైతన్యము యొక్క పరిధిలో ఏది ప్రకాశిస్తే అంటే అర్థం ఏమిటి ఆ చైతన్య ప్రకాశంలో ఏది తెలిస్తే అది మీరు కాదండి కావండి సో మీరు ఇంత విషయాన్ని దృఢంగా చేస్తే తెలుసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఒక ఒక దాని మీద ఒక సాధన మీద గట్టిగా ఫోకస్ చేయాలి ఏమిటంటే ఆ సాధన సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ దేనితోటో ఐడెంటిఫై కాకూడదు ఇప్పుడు టేబుల్ ఉందనుకోండి మై టేబుల్ అనకూడదు మై టేబుల్ అన్నారంటే ఐడెంటిఫికేషన్ యూ షుడ్ నాట్ ఐడెంటిఫై విత్ ఎనీథింగ్ మై వైఫ్ మై సన్ అని మీరు అన్నారంటే మీరు అలా అంటున్నంత కాలము మీరు ఆత్మజ్ఞానానికి దూరంగానే ఉంటారు ఎందుకంటే ఈ వర్ ఐడెంటిఫై మై సన్ అని అన్నీ దెన్ హౌ హౌ కెన్ యూ బీ నిత్యబోధ ఆత్మస్వరూపం ఎలా అవుతారండి మీరు పరిచ్ఛనులుగా ఉండిపోతారు తప్ప కాబట్టి టోటల్ నాన్ ఐడెంటిఫికేషన్ దీని గురించి మీకు రహస్యం చెప్తారు సంసారులు అజ్ఞానులు ప్రతి క్షణము దేంతో ఒకదాంతో ఐడెంటిఫై అవుతూనే ఉంటారు ఇది నాది అది నాది ఇది నేను అది నేను అంటాం నేను ఈ గృహస్థుని లేకపోతే సన్యాసిని లేకపోతే ఫలానా గోత్రం ఫలానా వంశం వాని ఏదో ఒక ఐడెంటిఫికేషన్ తోటే ఉంటాడు వాడు టోటల్ నాన్ ఐడెంటిఫికేషన్ జనం ఎరగరు మీరు ఆ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్లో ఉన్నంత వరకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటా అనేది యు కెనాట్ డూ ఇట్ కాబట్టి యూ అప్లై యువర్ సెల్ఫ్ అప్లికేషన్ అంటే సాధన సాధన అంటారు నేను సాధన చేయాలి ఇది సాధన చాలామంది అంటారు సాధన చేయాలండి మేము సాధన చేస్తావు ఏం సాధన చేస్తావు అంటే వాళ్ళకి ఏదో ఒక డబ్బు చెప్పాలి ఓ మాలు ఇచ్చి మంత్రం ఇచ్చి చేయి పది లక్షలు చేయంటే పోయి చేసుకుంటూ కూర్చుంటుంది విచ్ ఈజ్ ఓకే దట్ ఈజ్ ఆల్ రైట్ బట్ ద పాయింట్ ఈజ్ దిస్ ఈజ్ ది సాధన యూ డూ దిస్ సాధన మీరు ఈ సాధన చేయండి ఆ సాధన టోటల్ ఇరాడికేషన్ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ You do not identify we they neither a space like undpaul we identify chesara ante a space lo like oka oka vortex ni we create chesaram anatam oka crystallization create chesaram you lose the point there total non identification adi daniki we apply cheskovali as you apply that kudem patna darshanaandi it is the sure way of gaining the the insight of self Self-realization, మీ స్వరూపము ఆకాశము ఆకాశము వంటి జ్ఞానము నా స్వరూపము అనేటువంటి రియలైజేషను ఇట్ విల్ డాన్ అప్ ఆన్ యు కాబట్టి నిత్య చూడండి ఎంత సూక్ష్మమైన విషయాన్ని భాష్యకారులు అలా ప్రతిపాదిస్తారు ఆ డీపర్ రియలైజేషన్ ఆఫ్ ది ట్రూ సెల్ఫ్ ఇట్ విల్ డాన్ అప్ ఆన్ యూ మీరు మొట్టమొదట టోటల్ నాన్ ఐడెంటిఫికేషన్ అనే దాని మీకు ధనం ఉంటుంది నా ధనము అనే సంకల్పమే ఉండదు వ్యక్తులతో ఏవో పేర్లో ఉంటాయి కానీ నా అనేటువంటి ఐడెంటిఫికేషన్ అనేది లేకుండగా టోటల్ ఫ్రీ తర్వాత కల్చరల్ కండిషనింగ్ చాలా పవర్ఫుల్గా పెట్టి కూర్చుంటారు జనం నాలాంటి పుట్టినాడు ఎవరైనా కొన్ని విశ్వాసాలను ఖండిస్తే అయ్యో ఈయన ఖండిస్తాడు ఈ స్వామి లాగా ఆ తప్ప దే డోంట్ అప్లైట్ స్వాముల్ని కేటగరైజ్ చేస్తారు తప్ప దాన్ని తమ జీవితంలో అప్లికేషన్ అనేది ఉండదు వాళ్ళు తమ దారిలోనే కొనసాగుతూ ఉంటారు కాబట్టి దట్ డజంట్ వర్క్ కాబట్టి ఒక్కటే మాట మీకు ప్రోగ్రెస్ గురించి కావాలి కదా సాధన కావాలి ప్రోగ్రెస్ కావాలి సాధన ఈజ్ రిజెక్షన్ ప్రోగ్రెస్ ఈజ్ బై రిజెక్షన్ రిజెక్షన్ అన్నది నేతి నేతి రిజెక్షన్ అంటే నేతి నేతి ఈ నేతి నేతి అన్నది దాన్ని రాకెట్ తోటి పోల్చారు రాకెట్ ఏం చేస్తుంది శాటలైట్ని తీసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెడుతుంది ఆ రకంగా మీరు నేతి నేతి అనేటువంటి ఉపదేశాన్ని టోటల్ నాన్ ఐడెంటిఫికేషన్ టోటల్ రిజెక్షన్ మీరు మీరు అవలంబించినట్లయితే ఆ నేతి నేతి అనేటువంటి ఉపదేశం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఆకాశ సదృశమైన శుద్ధ జ్ఞానస్వరూపంలో ప్రవేశపెట్టేసుకుంది ఇట్ విల్ టేక్ యూ అండ్ పుట్ యూ దే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేహము నేను కాదు ఈ మనస్సు నేను కాదు అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆల్రెడీ మీరు ఆత్మసాక్షాత్కారాన్ని పొందియే ఉన్నారు దట్ ఈజ్ సెల్ఫ్ నాలెడ్జ్ ఆల్రెడీ రేపు ఫినిష్ చెప్తాను ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిష్యే